ఇది ప్రాణప్రతిష్ట మంత్రం ఈ మంత్రపఠనే ప్రాణకళలు వచ్చును నూటెనిమిది సార్లు జపింపచేసి అక్షతులు జలపుష్పములు ప్రక్షించిన ఆ ప్రాణకళ కలు కలుగును ఓ అం హంస స్వాహం ప్రాణ స శివం